హరి ఓం శ్రుతిస్మృతిపురాణా శంకర లోక శంకర ఓ ఆప్యాయ మమాని వాక్ ప్రాణశక్షుశ్రోత్రమోంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ ణస్ తదాత్మని నిరకే ఉపనిషద్దు బ్రహ్మాస్కే మయి సన్ కయి సన్ శాంతి శాంతి శాంతిశ్రోత్రేణ శృణోతి శ్రుతం త్రహ్మత్వం విద్ధిపాసతే బ్రహ్మ ఏ బ్రహ్మనైతే చెవితో వినుటలేదు అంటే చెవితో వినడానికి సంభవము కాదు అలా చెప్పాలి లేకపోతే ఈ హఠయోగా పీపుల్ ఏమంటారంటే మీరు ఇలాగ వేళ్ళు మూసుకుంటే లోపల నుంచి అనాహత సౌండ్ వస్తుంది అంటారు నార్త్ ఇండియాలో అనాహత్ సౌండ్ అనాహత్ శబ్దాత హయ్ ఓహి బ్రహ్మ హయ్ అంటారు బ్రహ్మని ఒక శబ్దంగా తయారు చేస్తారు తర్వాత ఇప్పుడు మామూలుగా ఇక్కడ అక్కడ ఉత్తర కాశీ వెళ్తూ ఉంటే అక్కడ పర్వతాల్లో లోపల ఒక చిన్న దేవాలయం కట్టారు అంటే అక్కడ ఏమైందంటే వీళ్ళకి కనపడకుండగా ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఉందనమాట కనపడలేదు గుహలోపల ఉంది స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అలాంటివి ఉంటాయి గుహల్లో నదులే ఉంటాయి కనపడకుండా అండర్ గ్రౌండ్ వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి నదులు ఉంటాయి ఎన్నెన్నో ఉంటాయి అది ఎవడో అటు ఈ గొర్రెల్ని కాల్చేవాడికి గలగల గలగల సౌండ్ వినపడింది కదా వీళ్ళు ప్రవహిస్తుంటే అక్కడ ఏం కనపడదు వాళ్ళు రప్పలో రొప్ప ఇంకేముండదు గలగల గలగల సౌండ్ వెళ్ళే నా చోట్లకి సో ఆ సౌండ్ విని వాడు కంగారు వచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు పెద్దవాళ్ళందరూ వెళితే అందరికీ కూడా గలగల గలగల గల సౌండ్ ఆ తర్వాత ఆ సౌండ్కి ఒక ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఎవరంటే కోలో కోలో ఖోలో ఖోలో అని సౌండ్ లాగే చెప్పాడు ఆ సౌండ్ అదనమాట గలగల గల కాదు కోలో కోలో అంటే ఓపెన్ చేయి ఓపెన్ చేయ అని చెప్పినట్టుగా ఎవరో ఇంటర్ప్రేట్ చేసాడు చేస్తే అది గ్రామం వాళ్ళందరూ కరెక్ట్ ఇది ఓపెన్ చేయమని మనకి సందేశం ఇస్తుంది లోపల నుంచి దేవుడు మనకి సందేశం ఇస్తున్నాడు అని ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే అక్కడి ప్రవాహంగా బయటకు వచ్చింది అనమాట ఇప్పటికీ భక్తులు వెళ్ళి చూసి దేవుడు కోలో కోలో కోలో కోలో అని సో ఈ దేవుడు అనేది శబ్దాలతోటి దేవుణ్ణి పరిగణనలోకి తీసుకోవటం అక్కడ కోలు అని చెప్పినవాడు దేవుడే అని సో దేవుడు చెప్పిన మాట మనం విన్నామని ఇటువంటి అభిప్రాయాలు ఏవో నమ్మకాలు అవి శాస్త్రాల్లో కూడా శాస్త్రాలు అంటే ఈ ద్వైత శాస్త్రాలు యోగ శాస్త్రము ఇత్యాదుల్లో ఏవో సిద్ధులు దూరంగా ఉండే ఆ పరమేశ్వరుని యొక్క వాయిస్ని మనం వినగలుగుతాము అంటే ఇత్యాతులు ఇవ్వేమో చెప్తూ ఉంటారు ఇలాంటి వేషాలు ఏమో వేయకండి శుగణి ఏమో శ్రోత్రమిదం శృతం నిజానికి చెవి వింటోంది అంటే చెవి వింటోందా చెవి వినబడుతోందా ఇప్పుడు కానీ మీరు చెవి స్వతంత్రంగా శబ్దాన్ని వినేస్తోందా లేకపోతే చెవి వెనకాల మనస్సు మనస్సు వెనకాల ఆత్మ చైతన్యం ఉన్నప్పుడే శబ్ద జ్ఞానం కలుగుతుంది అటువంటిప్పుడు చెవి యొక్క పాత్ర ఎంత చెవి ఏం చేస్తుందంటే శబ్దాలనికి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతుంది అంటే చెవి చేసేది శబ్దము అంటే వైబ్రేషను బయట సృష్టిలో వైబ్రేషన్స్ ఉంటాయి తప్ప శబ్దాలు ఉండవు సృష్టిలో వైబ్రేషన్సే ఉంటాయి సో అంచేతమైన శబ్దము సౌండ్ ఈజ్ దాట్ విచ్ యూ హియర్ సౌండ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ వాట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ వైబ్రేషన్ వాట్ యూ హియర్ ఈజ్ సౌండ్ ఇప్పుడు రామాట కొన్ని వాడు రామా వాడు వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాడు వాడు వాయిస్ బాక్స్ నుంచి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ వైబ్రేషన్స్ చుట్టూ ఉండే గాలిలో సింపథెటిక్ వైబ్రేషన్స్ అంట అంటే ఇది వైబ్రేట్ అయితే అది వైబ్రేట్ అవుతుంది ఆ రకంగా దాన్ని సింపథెటిక్ వైబ్రేషన్స్ అంట వాయిస్ బాక్స్ వైబ్రేషన్స్ కి తగ్గట్టుగా ఈ గాలి వైబ్రేట్ అవుతుంది గాలి కాదు కొంత అంచేతే ఎదురుకుండా కూర్చున్న వాడికి ఓలా కనపడుతుంది దూరంగా ఉన్నవాడికి ఇంకోలా కనపడుతుంది ఆ వైబ్రేషన్స్ లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ వైబ్రేషన్స్ బయలుదేరుతాయి అవి మీ చెవి మీద పడతాయి కర్ణభేరి అని ఇట్ రిజెంబుల్స్ ఎ డ్రమ్ అంచేతానికి కర్ణభేరి లోపల డ్రమ్ షేప్లో చిన్నది ఉంటుంది డ్రమ్ మీద మీరు కచ్చి కట్టిపుచ్చి కొడితే అది వైబ్రేట్ అవుతుంది ఆ మెంబ్రెయిన్ వైబ్రేట్ అవుతుంది ఇక్కడ కూడా ఈ ఇది వైబ్రేట్ అవుతుంది ఈ సింపథెటిక్ వైబ్రేషన్స్ కి తగ్గట్టుగా ఆ మెంబ్రెయిన్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి అది శ్రోత్రేంద్రియం కాబట్టి శ్రోత్రేంద్రియం శబ్దాన్ని ఏమి వినేసేది ఇది దాని ఫంక్షన్ ఇంత మాత్రమే జస్ట్ టు వైబ్రేట్ ఇన్ రిజర్వెన్స్ చుట్టూ ఉండే వైబ్రేషన్స్ కి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతుంది అంతవరకు శ్రోత్రేంద్రియం ఇంకా తర్వాత బ్రెయిన్ టోక్స్ ఓవర్ బ్రెయిన్ ఏమిటి ఆ వైబ్రేషన్ కి తగ్గట్టుగా ఇక్కడ ఎలక్ట్రికల్ కరెంట్స్ పడతాయి అది ఎలా పడతాయి అంటే ఆ కన్నభేరి మెబ్రెయిన్కి వెనకాల ఒక చిన్న ఫ్లూయిడ్స్ ఉంటుంది ఒక సెల్ ఉంటుంది ఒక చిన్న సెల్ లాగా ఉండి దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ లోకి డిప్ అవుతూ ఉంటాయి నెర్బెండింగ్స్ డిప్ ఉంటాయి ఆ ఫ్లూయిడ్ యొక్క లక్షణం ఏంటంటే అది ఇలాగ నొక్కి ఇటు ఇళ్ళ వైబ్రేట్ అవుతుంది కదా ఇది వైబ్రేట్ అయినప్పుడు ఇటువైపు రెండో వైపునే ఫిక్స్డ్ ఉంటుంది ఒకవైపు వైబ్రేట్ అవుతూ ఉంటుంది రెండో వైపు ఫిక్స్డ్ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ ఇలా ఇలా ఉండే ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇది ఫిక్స్డ్ అప్పుడు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీలో వేరియేషన్స్ వస్తాయి ఇటు వైబ్రేట్ అయినప్పుడు ఎక్కువ డెన్సిటీ ఉంటుంది అటు వైబ్రేట్ అయినప్పుడు తక్కువ డెన్సిటీ ఉంటుంది డెన్సిటీలో వైబ్రేషన్స్ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ పుడుతుంది దాన్ని పీకో ఎలక్ట్రిసిటీ అంట టెంపరేచర్ లో వేరియేషన్స్ వస్తే ఎలక్ట్రిసిటీ పుడుతుంది ప్రెషర్ లో వేరియేషన్స్ వస్తే ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఇది ప్రెషర్ డెన్సిటీ సిమిలర్ కాబట్టి ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఆ ఎలక్ట్రిసిటీ ఆ క్యూలో డిప్ అయి ఉన్నటువంటి నెర్వ్ ఎండన్స్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్తుంది దాంట్లో శ్రోత్రేంద్రియం పని కాదు బ్రెయిన్ పని ఆ బ్రెయిన్లో ఇంటిగ్రేట్ చేస్తుంది మల్టిపుల్ సెన్సేషన్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ కరెంట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ చాలా ఉంటాయి పల్సెస్ ఉంటాయి పల్సర్ అంటే కంటిన్యూస్ ఫ్లో కాకుండా పల్స్ కింద వస్తూ ఉంటుంది సెకండ్కి ఐదు వందల పల్స్లో ఏదో ఆ లెవెల్లో వస్తూ ఉంటుంది కరెంటు వాటిని అన్నిటినీ రిసీవ్ చేసుకుని బ్రెయిన్ ఇంటిగ్రేట్ చేసి పెట్టుకుంటుంది ఆ ఇంటిగ్రేట్ చేసి మళ్లీ సాఫ్ట్వేర్ ఉంటుంది మనస్సులో ఈ రకమైన వైబ్రేషన్కి ఈ రకమైన ఎలక్ట్రికల్ కరెంటు ఆ నామము ఇది రూపం ఈ రూపానికి ఆ నామము అని కాబట్టి మీరు మనసు జోడించినప్పుడు మాత్రమే అది శబ్దము మీరు వినే శబ్దం అవుతుంది మనస్సు జోడించి వరకు అదేమిటిది ఫస్ట్లీ ఎలక్ట్రికల్ ఫస్ట్లీ వైబ్రేషన్స్ దెన్ ఎలక్ట్రికల్ సెన్సేషన్ ఎలక్ట్రికల్ పల్సెస్ అంటే ఉంది తప్ప మంచి అని శబ్దాన్ని వింటున్నారు అది చైతన్యం మీకు శబ్దం వినబడుతుంది ఆ చేతనుడైన పురుషుడు మాత్రమే శబ్దాన్ని వింటాడు బయట శబ్దం ఉండదు ఈ అర్థం తా ఏమి చెప్పానంటే ఒక జన్మాస్టర్స్ స్టోరీ ఒక సేవింగ్ ఉన్నది ఏమిటంటే చాలా సార్లు చెప్పింది ఏది ఒక అడవిలో చెట్టు విరిగిపోయింది గాలికి చెట్టు విరిగిపోయింది చుట్టుపక్కల మనుష్య మాతృడు లేకపోతే అంటే పశు పశువు కానీ ప్రాణి ఏదీ లేదు అంటే పశువులకు కూడా శబ్దాలు అందు చెప్తున్నా మనుష్యులు కానీ పశువులు కానీ ఏమీ లేవు అప్పుడు ఆ చెట్టు విరిగిన శబ్దము ఉంటుందా ఉండదు వైబ్రేషన్ ఉంటుంది తప్ప దాన్ని శబ్దంగా వినేటువంటి చేతనుడైన వ్యక్తి ఒకడు ఉండాలి చేతనుడైన వ్యక్తి ఉన్నట్లయితే అదిగో ఏదో చెట్టు విరిగిన శబ్దము అని పట్టుకుంటాడు కాబట్టి చెట్టు విరిగిన శబ్దం రావాలి అంటే అక్కడ చేతనుడైన వ్యక్తి ఉండాలి కాబట్టి చెవి వినదు చెవి ఉరికే ఫంక్షన్ అది వైబ్రేట్ అవుతుంది చెవిని వినేది చేయితుంది ఏమైనా శ్రోత్రం శృతం కాబట్టి ఆత్మ చైతన్యమే యథార్థంగా చెవిని వింటోంది కాబట్టి చెవి వినేస్తోంది అనుకోకూడదు చెవి కూడా వినబడుతోంది దేని చేత ఆత్మ చైతన్యం అని చేతనే ఐ లివ్ ఎ లైఫ్ అని అంటారు తప్పది ఐ డోంట్ లివ్ ఎ లైఫ్ ఎ లైఫ్ ఈజ్ లివ్డ్ ఎ లైఫ్ ఈజ్ లివ్డ్ ఇన్ మీ ఇప్పుడు నేను ఐ డైజెస్ట్ ఫుడ్ అనాలా లేకపోతే ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ మీ అనాలాస్టెడ్ ఇన్ మీ అనాలి ఐ డైజెస్ట్ ఫుడ్ అని తప్పు కదా మనమే డైజెస్ట్ చేయం డైజెస్ట్ అవుతూ ఉంటుంది అలాగే మనమేమీ లివ్ చేయం లైఫ్ లైఫ్ ఈజ్ లివ్డ్ లైఫ్ లివ్స్ మీ దట్ ఈ బెటర్ ఐ లివ్ లైఫ్ కాదు లైఫ్ లివ్స్ మీ ఐమ్ లివ్డ్ బై లైఫ్ లైఫ్ ఏం చేస్తుందంటే నన్ను లివ్ చేసేస్తూ రోజున యూజ్ చేయడం మానేస్తుంది లైఫ్ వీడు ఆఖ వీడు స్వాతంత్ర్యమే ఉండదు ఎనివే ది పాయింట్ ఈస్ వెల్ మేడ్ ఏదో శ్రోత్రం ఇదం శ్రతం ఈ శ్రోత్రము ఏ ఆత్మచైతన్యము చేత వినబడుతూ ఉంటుందో అంటే శ్రోత్రేంద్రియాన్ని ఏ ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తుందో అర్థం నేను ఇదికే దాని చుట్టూ కొంత సైన్స్ జోడించాను మీకు తెలుసుంటే మంచిదని ఆ దిశలో మీరు ఆలోచిస్తారు ఇంకా కొన్ని వివరాలు మీరు యాడ్ చేసుకోవచ్చు నేను వెరీ రూడిమెంటరీగా చెప్పాను దాని మీద ఇంకా చాలా సైన్స్ ఉంటుండే సైన్స్ అంటే ఏంటో తెలుసు అండి అటెన్షన్ టు డీటెయిల్ అంటారు అది సైన్స్ ఇప్పుడు నేను చెప్పింది సైన్స్ మీద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా టచ్ చేసి వదిలేశాను అంతే తెలుసుకు నాకు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మీరు దాంట్లోకి తవ్వడం ప్రారంభిస్తే అది అలా వస్తు ఉంటుంది దానికి సైన్స్ అనిపారు అటెన్షన్ టు ది డీటెయిల్ ఎనీవే సో తదేవో బ్రహ్మత్వం విద్ది ఆ చైతన్యమే బ్రహ్మ ఆ ఎరుక నేనే ఈ శబ్దమంతా వినపడుతోందో ఆ ఎరుకే బ్రహ్మ పాలు బ్లంట్ ఆ ఉడియాబాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్లి నీకేమైనా మహిమలు తెలుస్తున్నా అని అడిగాడు అంటే నాకు తెలియడం ఏమిటి నువ్వే గొప్ప మహిమవి నా మహిమతో సంబంధం లేదు నువ్వే మహిమన్నాడు ఏమిటి నేనేం మహిమని అన్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చేవాడు అంటే లండన్ నుంచి వచ్చాను ఆయన కొంచెం బ్లంట్ గా మాట్లాడేవారు ఆయన ఉన్నారు లండన్లో మీ ఫాదర్ పేరేటండి అది జానసం అనేదాం జానసరం అయిన ఒకడు ఉండేవాడు లండన్ లోను వాడి రక్తంలో ఉండే ఒక బొట్టు ఒక అమ్మాయి ద్వారా ఆ బిందువు ఇట్స్ ఎ డ్రాప్ ఒక అమ్మాయి ద్వారా ఒక శిశువు ఇప్పుడు నా ముందుకు వేషాలు వేస్తోంది ఇంతకంటే మహిమేం కావాలని చెప్పాడు దట్ ఈ హీ గేమ్ ఇప్పుడు పాల్ బ్రంట్ అన్న దండం పెట్టి వెళ్ళిపోయాడు హి రికార్డెడి ఇన్ హిస్ బుక్ ఈ స్వాయి సాధువులు అలాగే ఉంటారు ఒకప్పుడు కరాఖండిగా సమాధానం చెప్తాడు నువ్వేమో మరి అదే కదా మహిమ కదా ఆ తండ్రి రక్తంలో ఉండేటువంటి ఒక చిన్న జెనెటిక్ కోడ్ క్రోమో జోమో అది స్త్రీ గర్భంలోకి వచ్చి ఇప్పుడు వచ్చి ప్రశ్నలు అడుగుతోంది మహిమల గురించి ఎంతకంటే వేరే మహిమ కావాలి అన్నారు అదే మహిమ కాబట్టి మహిమ ఎవటన అడిగితే ఇప్పుడు ఆ చెవి ఆ భేది కర్ణభేరి ఇలా ఇలా కొట్టుకుంటుంది ఆ సౌండ్ వైబ్రేట్ అవుతుంది ఇప్పుడు మీ గాలి వీచినప్పుడు కిటికీ తలుపులు కొట్టుకుంటే చూడండి అలా కొట్టుకుంటూ ఉంటుంది అవ కర్ణభేరి చిన్న మెంబరీ అవి కొట్టుకుంటూ ఉంటే దాన్ని మహిమ రామహ రామవ్ అంటే శబ్దాలు శాస్త్రాలు వ్యాకరణం వైయా తర్కం ఇన్ని శాస్త్రాలు కూడా వెరకాల నుంచి ఆత్మ చైతన్యం వింటూ ఉంటుంది ఇది వినేదేం లేదు విండవంటే ప్రకాశింపజేస్తూ ఉంటుంది అని అర్థం ఇదే మహిమ ఎందుకంటే వేరే మహిమే ఉంటుంది లోకంలో జనులు మహిమలను గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు ది జస్ట్ డోంట్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ది జస్ట్ డోంట్ హ్యావ్ సో మరి ఆలోచించాలి ఎందుకంటే బుద్ధుడు బుద్ధ భగవానుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తే ఆయనకి జ్ఞానం వచ్చింది అని మనం అదేదో మహిళ కింద చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఏం చెప్పాడంటే చూడు రెండింటిని మీరు దరిద్రదాపులకి తీసుకురావద్దు బుద్ధ బౌద్ధ ధర్మానికి ప్రత్యేక పది బుద్ధుని యొక్క విషం యొక్క ప్రత్యేకత ఏమిటంటే రెండింటిని దగ్గరికి తీసుకురావద్దు వన్ మిస్టరీ సెకండ్ సీక్రెసీ ఈ రెండు దేవుడు నిజానికి మన వైదిక ధర్మం మీద భగవాన్ బుద్ధుడు తీసుకొచ్చిన రెవల్యూషన్ అదే వైదిక ధర్మం కూడా అలాగే ఉండేది కానీ కాలక్రమంలో దాంట్లో కథలు వచ్చేసి అర్థవాదులు ఇవన్నీ చేరి అంతా మిస్టీరియస్గా ఈ ఋషి శాపం వాడు రాయి అయిపోయాడు వీడు వాడు కట్ అయిపోయాడు వీడు చెట్టు అయిపోయాడు మళ్ళీ నేను చెట్టుగా ఉండాలి అంటే వాడు ఎలాగ మళ్ళీ మామూలుగా అయిపోవు అంటే ఎలాగైపోగానే మళ్ళీ చెట్టు కస్తే మనిషి అయిపోతుంది అంటూ ఈ రకంగా కథలు కథలు కథలు ఈ కథలన్నీ వచ్చి అంత రహస్యం ప్రతిది రహస్యమే గుహాయంభవం గుహ్యం అంటే దానికి రహస్యం అని అర్థం ఏంటంటే రహస్యమని కాదు నీ హృదయమనే గుహలో ఉంటుంది అజ్ఞానం చేత కప్పివేయుడు ఉంటుంది అని అభిప్రాయం అంతేకాని ఇట్ ఈజ్ నాట్ ద సీక్రెట్ ఇన్ ది సెన్స్ పీపుల్ అండర్స్టాండ్ ఇన్ దట్ సెన్స్ అది సీక్రెట్ కాదు ఆ రకంగా ధర్మాల్లో ఈ వీక్నెస్ అది బలహీనత మహిమలకి రహస్యాలకి వాడింకా తల ఒగ్గుతున్నాడంటే అది ఒక మానసిక బలహీనత కాబట్టి సో ఎనివే ద పాయింట్ ఈస్ దేర్ ఈజ్ నో మిస్టరీ దేర్ ఈస్ నో సీక్రెసీ కాబట్టి దేవుడంటే ఇట్ ఈజ్ నాట్ ఎ మిస్టీరియస్ ఆర్ సీక్రెటివ్ థింగ్ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ది ఆత్మా ఉచి హోట నో ఉచిజ తదేవ బ్రహ్మత్వం బుద్ధి నేదం పెరుగు ఇది ఉపాసన చేశాం ఇప్పుడు మీకు టెంపుల్ కల్చర్లో ఎలా ఉంటుందో తెలుసిన ఆ విగ్రహంలో పవర్ ఉందంటాడు వాళ్ళని అడిగితే వాళ్ళు కోప్పడతారు కూడా టెంపుల్లో విగ్రహంలో పవర్ ఉందంటాడు విగ్రహంలో పవర్ ఉందా భక్తుల్లో ఉందా పవర్ భక్తుడే హృదయంలో ఉంటుంది ఆ విగ్రహాన్ని దర్శించి వాడి హృదయంలో ఉంటుంది పవర్ ఏమిటా పవన్ ఏమిటో చెప్పంటారా అంటే మనం మీరు తెలుసుకుంటారంటే సూక్ష్మంగా ఓపెన్ మైండ్తో తెలుసుకుంటానంటే నేను చెప్తాను మీరు దాన్ని డిశ్చార్జ్ చేస్తే పోతున్నాడా ఒకటి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు ఒక చార్మక వ్యక్తి వచ్చాడు అక్కడికి నాస్తిలో వచ్చి ఏమిటో నీళ్లు పోస్తున్నావు అన్నాడు నీళ్లు పోయాడు ఏమిట్రా మొహం రాయి మీద నీళ్లు పోస్తున్నాడు రాయి మీద నీళ్లు పోయడం కదరా శివుడికి అభిషేకం చేస్తున్నాడు అంటే వెరీ శివ అన్నాడు శివుడు అంటే వాడు ఏం చేశాడంటే ఓ చుట్టు పట్టుకొచ్చాడు పొట్టకొచ్చి ఇతను ఇతను చూస్తుండగానే ఆ లింగాంతి స్థుతి మీద ఇలా కొట్టాడు కొడితే అది మూడు ముక్కలు అయ్యాయి ఏడీ శివుడు అని అడిగాడు అడిగి ప్రహ్లాదుడి కథలాగా ఉండే అడిగితే అప్పుడు ఇతను చెప్పాడు నీ ముఖంగా నా హృదయంలో ఉంటే శివుడు అక్కడ ఉంటాడు నా హృదయంలో లేకపోతే నీ హృదయంలో శివుడు లేడు కాబట్టి అక్కడ శివుడు లేడు శివుడు నా హృదయంలో ఉన్నాడు ఆ రాయన్న దేవుడికే ప్రతీక హృదయంలో ఉండే భావానికి బాహ్యమైన సింబల్ తప్ప అక్కడ ఉన్నాడు శివుడు నా హృదయంలో ఉంటాడు నేను అభిషేకం చేస్తున్నప్పుడు కూడా నా హృదయంలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తున్నా తప్ప అక్కడ శివుడు ఎందుకుంటాడు చుట్టు పెట్టుకుడితే అది మొక్కలవుతుంది అని చెప్పాడు అది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు విగ్రహంలో పవర్ ఉంటుందా లేకపోతే ఆ విగ్రహాన్ని దర్శించి సంతోషించేటువంటి భక్తులు హృదయంలో ఉంటుందా పవరు మీరు ఈ మాట టెంపుల్కి వెళ్ళి అడగండి మోస్ట్ డేంజరస్ క్వశ్చన్ ఇట్ ఈ కాబట్టి ఇప్పుడు దేవుడు ముందా భక్తుడు ముందా చెప్పండి ఓ పాట ఉంది మేము పాటి వాళ్ళం సో ఇప్పుడు నేను పాఠం ప్రారంభిస్తే బాగుండదు నేను ఊరికే మామూలుగా దేవాసునా హిందీ అర్థమైందా దేవాసునా క్వశ్చన్ మార్క్ అంటే దేవుడి గురించి విన్నావా అని అర్థం దేవాసునా దేవాత బినీ వాట అర్థమైందా భక్తుళ్లేని దేవుడి గురించి ఎప్పుడైనా ఉన్నావా సాగర్సునా సాగర్సునా సాగర్సున మచిలీ బినా అలాగా సో ఇలాగంటే పాటలు ఇవ్వకుండా ఉన్నాయి కాబట్టి భక్తుడు భక్తుడు హృదయంలో ఉంటాడు దేవుడు కాబే ఇప్పుడు ఆ శివలింగాన్ని పగలగొడితే దాంట్లో ఉండడు శివుడు ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్న భక్తుని యొక్క హృదయంలో ఉంటాడు అది ఎవరికి తెలుస్తాడు ఆ భక్తుడికి తెలుస్తాడు ఈ నాస్తికుడికి ఎందుకు తెలుస్తాడు నాస్తికుడికి తెలియాలన్నా తన హృదయంలో వాడు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేదం ఎదిదముపాసతే ఇదం ఇటు దృశ్యము జడము పాఠాణము అది ఏ దేవుడు నేను వింటూ పాషాణం కదా అది పాషాణం దేవుడు ఎలా అవుతాడు జరమవుతుంది కదా అంటే కాదు అది పాషాణం కాదు మరేమిటది దేవుడు అది దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అది పాషాణం కాదు దేవుడు అన్న దేవుడు ఎక్కడున్నాడు ఆ మాట చెప్పిన హృదయంలో ఉన్నాడు అది తెలుసుకోవాలి తప్ప అది తెలుసుకోకుండా ఊరికే అల్లరి చేస్తే ఏమైనట్టు బాణాసంచాలు కలిసి ఉరేగింపులు చేసి అలా అల్లరి చేస్తే ఏమైనట్టు గలాట చేస్తే ఏమైనట్టు అల్లరనే పదం మీకు నచ్చకపోతే గలాట అని పెట్టుకున్నాను కాబట్టి దేవుడు హృదయంలో ఉంటాడు నేదం ఎదిదా ము ప్రతిరోజు చెప్పను ప్రతి క్లాసులోనూ చెప్పాను నేదం చేదిద్దా ముపాసతే అన్నప్పుడు చెప్పక తప్పదు అది మరి అప్పుడు కూడా చెప్పాం ఆ కడుపులో ఉన్నది జీర్ణం అయిపోయి అక్కడే ఉండిపోతుంది ఎప్పుడో ఒకసారి బయటికి రావాలి దిస్ ఇస్ దిషన్ భాష శృణోతి దేనినైతే చెవితో వినడు దాన్ని కంప్లీట్ చేస్తున్నారు మనుష్యుడు అనే మాట ఒకటి ఉండాలి లోకహ పెడతారు చెవి అంటే ఏమిటి అది చెప్తారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందో అదేమిటి ఒక్క చెవితో ఏమి మనం వినేయటం లేదు కూడా వెనకాల ఉండాలి అనే మాట చెప్తారు అక్కడికి అదంతా కంప్లీట్ చేస్తున్నారు దిగ్దేవతాధిష్ఠి ఆకాశకార్యేణ మనోవృత్తి సంయుక్ అది అనర్థం ఓకే నా శుభునోతేషయీక అది దానికి కర్త లేదు కదా ఎటు శ్రోత్రేణ నశుభునోతి అంటే కర్త లేదు కదా కర్త తెచ్చుకోవాలి అంటే మనుష్యుడు ేని చెవితో వినుటలేదు ఏ బ్రహ్మను ఈ చెవంటే ఏంటండి చెగోడీ కాదు చెగోడీ కాదు చెవి చెవంటే ఇంద్రియం అది ఆకాశం నుంచి పుట్టింది ఆకాశం అంటే సూక్ష్మాకాశం నుంచి పుట్టింది స్థూలమైన ఫిజికల్ లా స్పేస్ కాకుండా సూక్ష్మభూతాలు ఉంటాయి వాటిలో ఆకాశం నుంచి పుట్టింది అంటే చైతన్యం నుంచి పుట్టింది అర్థం ఆత్మన ఆకాశస్భూత అన్నప్పుడు సూక్ష్మాకాశం అవుతుందే అది దాని గ్రావిటేషనల్ పవర్ అంట ఆకాశం అంటే దాని నుంచి చెవి పుట్టింది గ్రావిటేషనల్ పవర్ నుంచి పుట్టింది అంచేతనే ఇప్పుడు మనిషి ఇలా నిలబడతాడు కదా మీరు మనిషి బొమ్మను ఎలా పెట్టారనుకోండి పడుకుంటుంది ఇలాగ మనిషి ఇలాగే చేసి మనిషి ఎలా ఉన్నాడో కాళ్ళు అడుగున ఎలా ఉందో అడుగున ఫ్లాట్గా ఉండదు అడుగున ఎలా ఉందో అలాగే మీరు మట్టితో పాషాణంతో బొమ్మను చేసి నిలబెట్టారనుకోండి అతి కష్టమీద నిలబడి మీరు ఇలా చేయడం ఏమవుతుంది పడిపోతుంది అదే మనిషిని నిలబెడితే పడ్డావు పడ్డాడు మీకు చూసినా పడ్డావు చిన్న పిల్లలు పడిపోతారు కానీ అలవాటైతే ఇంకా పడటం ఏమిటి వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది పర్సన్ హీ డెన్ ఫాల్ అంటే ఇట్ ఈస్ ది గ్రావిటేషనల్ పవర్ పడిపోవడం అంటే గ్రావిటీయే కదా ఆ గ్రావిటీ మీద వీడి కంట్రోల్ వస్తుంది వీడికి గ్రావిటీ మీద కంట్రోల్ ఈ బ్యాలెన్సెస్ ది గ్రావిటీ ఇది రిఫరెన్స్ టు ది బాడీ గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తాడు అంటే చెవికి ఒక ఉంటుంది ట్రంక్ ఒక ఉంటుంది కాళ్ళకు ఒక గ్రావిటీ హెడ్కో ఉంటుంది ప్రతి దాని గ్రావిటీ వేరు వేరు పాయింట్స్ దగ్గర పడుతూ ఉంటాయి వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి సింగిల్ పాయింట్ గ్రావిటీ కట్టుకుంటాడు ఆ సింగిల్ పాయింట్ ఎప్పుడు విత్ ది బాడీ ఉండాలి విత్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఉండాలి అది అంటే ఇక్కడ నిలబడితే ఆ గ్రావిటీ ఇక్కడ పడాలి ఆ పాయింట్ ఇక్కడ పడితే ఇటు పడిపోతారు ఇక్కడ పడితే ఎక్కడ పడిపోతారు వెనక్కాలు పడితే వెనక్కి పడిపోతారు అది దాని పద్ధతి ఆ గ్రావిటీ ఎప్పుడు కరెక్ట్ గా ఉండేట్లా వీడు చూసుకుంటాడు ఇన్స్టింగ్టివ్ ఆలోచన ఉండదు ఆ బొమ్మ ఆ చేయలేదు కబడ్ పడిపోతుంది అది వీడు దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ దే నిద్రలో తప్ప జాగ్రత్త అవస్థలో కనెక్షన్ విత్ గ్రావిటీ ఎప్పుడూ ఉంటుంది అది దేని ద్వారా ఉంటుందంటే చెవి ద్వారా ఉంటుంది అది సంగతి దట్ ఈస్ చెవి శీర్షాసనం వేస్తే పడిపోతారు మీరు ఎందుకని ఆ గ్రావిటీ తేడా వచ్చింది కానీ అభ్యాసం చేత మళ్ళీ ఆ గ్రావిటీని కరెక్ట్ గా పొజిషన్లో పెట్టుకోవడంలో శీర్షాసనంలో కూడా పడకుండా ఉంటారు ఈ అభ్యాసం ఏమిటంటే మీకు గ్రావిటీ తోటి చెవి ద్వారా ఉండే కనెక్షన్ ఏది కలదో దాన్ని రీ ఓరియంట్ చేసి రీ అడ్జస్ట్ చేసుకోవటమే అభ్యాసం కాబట్టి ఇటు కాదు గ్రావిటీ గ్రావిటీ నుంచి చెవి పుట్టింది అది సంగతి ఓకే సో సూక్ష్మాకాశ కార్యము సూక్ష్మాకాశం నుంచి పుట్టింది ప్రతిదానికి దేవత యొక్క అధిష్టానం ఉంటుంది చూడండి ఈ దేవత దిగ్దేవతాధిష్ఠిత ఏనా అంటే దీని మీద ఒక అభిప్రాయం ఒకటి చెప్పదగ్గ పాయింట్ ఒకటి ఉన్నది ఇప్పుడు వైదిక ఋషి యొక్క దర్శనంలో ఈశ్వరుడు ఒక్కడు దేవత అంటే ఆ ఈశ్వరుని యొక్క ఒక అంగము అది ఏ రూపంగా మన ముందుకు వస్తుంది దేవత అంటే ఈశ్వరుడు నిరాకారుడు ఆయనకు ఆకారమే ఉండదు కాబట్టి ఆకారం లేని వాడి కూడా ఆకారం ఉండదు ఇప్పుడు ఫ్యానులో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆ పవర్ హౌస్లో ఉడయించినటువంటి ఎలక్ట్రిసిటీ యొక్క ఒక అంగము అని అంటారు ఆ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీకి ఎప్పుడైతే ఆకారం లేదో ఈ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి కూడా ఆకారం ఉండదు ఆకారం ఉన్నవాడి అంగములు ఆకారమును కలిగి ఉంటాయి ఆకారం లేని గాని అంగములకు కూడా ఆకారము ఉండదు కాబట్టి దేవుడికి ఆకారం లేదు దేవుని యొక్క వేరియస్ ఎలిమెంట్స్ అంగముడు ఏవైతే గలవో వాటికి కూడా ఆకారం ఏమీ ఉండదు పృథివి దేవుని యొక్క అంగము సో వాయువు దేవుని యొక్క అంగము ఆపహ ఈశ్వరుని యొక్క అంగము ఈశ్వరుడు అనండి దేవుడు అనొద్దు ఎందుకంటే దేవత అనే పదం వస్తోంది కదా అలాగే సూర్యుడు ఈశ్వరుని యొక్క అంగము చంద్రుడు ఈశ్వరుని యొక్క అంగము ఇవన్నీ అంగములు ఓకే ఇప్పుడు ఈ అంగములకే అంగములు ఎలా ఉంటాయి పృథ్వీ అంటే మీకు ఏదో ఫిజికల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ స్ట్రిక్లీ స్పీకింగ్ ఇవన్నీ కూడా పవర్స్ పృథివీ ఈజ్ ఎ పవర్ సన్ ఈజ్ ఎ పవర్ కాబట్టి ఆ గాడ్స్ పవర్స్ ఇదే గాడ్స్ పవర్స్ అనే లౌకికుడు ఎలా చూస్తాడు నేచురల్ పవర్స్ అన్నట్టుగా లౌకికుడు చూస్తాడు నేచర్స్ పవర్స్ అయితే ఋషి యొక్క విషయం ఎలా ఉంటుందంటే ఎంటైర్ నేచర్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ప్రకృతి అంతా కూడా ఈశ్వరుని యొక్క శక్తియే మాయాశక్తిగే ప్రకృతి అని పేరు ఆ ప్రకృతిలో ఉండే వివిధ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్రకృతి శక్తులన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క అంగములే ఆ అంగములకే దేవత అని పేరు కాబట్టి వాయు దేవత ఈశ్వర ఒక్కడు వాయు దేవత అగ్ని దేవత సోమో దేవత రుద్రో దేవత సూర్యోదేవత చంద్రమా దేవత ఇవన్నీ దేవతలు కాబట్టి దేవతాశబ్దానికి ఒక ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి కోరికలను ఆరాధింపబడి కోరికలను తీర్చేటువంటి ఒకనొక డైటీ అని అర్థం చెప్పకూడదు ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ కుడికాలు ఒకటి పూజించి ఎడంకాలు ఇంకొకటి పూజించి చేయి ఇంకొకటి పూజించి ఈ చెయ్యి ఇంకొకటి పూజించి ముక్కొక్కడు పూజ చేసి చెయ్యి ఒకటి పూజ చేస్తే హౌ ఐ ఫీల్ ఆర్దే వర్షపింగ్ డిఫరెంట్ లింక్ డిఫరెంట్ పీసెస్ ఆర్ ఐ ఆర్దే వర్షపింగ్ మీ దే ఆర్ వర్షపింగ్ మీ సపోజ్ వాళ్ళందరూ గురువు గారు కుడి చేయని ఒకటి పూజించుకుంటాడు ఎడమ చేయిని ఇంకొకటి పూజించుకుంటాడు అని అనుకుంటే ఆయన ఏమవుతాడు ఆయన ఈ వికంస స్థాన ఇదేమిట్రా ఇలా తయారు చేస్తారు కుడి చేయ వేరే ఉంటుందా ఎడమ చేయ వేరే ఉంటుందా అన్ని మేమైతేవా అని అనుకుంటాడను కూడా మన ఈశ్వరుడు కూడా అలాగే అనుకుంటా ఉంటాడు ఇప్పుడు వెల్త్ ఉందనుకోండి వెల్త్ ఈజ్ ఎవర్ ఆఫ్ గాడ్ అంతేగాని వెల్త్కి ఒక దేవత వేరు చెప్పి ఆ దేవత మళ్ళీ ఈశ్వరుడు వేరు ఈ దేవత వేరు కాబట్టి ఈ దేవత పూజ వేరు ఈశ్వరుడు పూజ వేరు అని ఈ విధంగా ఒక డజన్ దేవతల్ని వేరు వేరు ఈశ్వరులు లాగా భావన చేసి ఇప్పుడు ఎంతమంది దేవతలు అయినారు ఓ డన్ దేవతలు వచ్చేస్తే ఇప్పుడు ఏకేశ్వరుడు ఏమైపోయాడు మూలబడ్డాడు ఎంతమంది దేవతలు మిగిలేరు డజన్ ఉన్నారు వీళ్ళందరినీ ఈ దేవతలందరూ వేరువేరుగా ఉంటారు ఈ దేవత ఒక ఇండిపెండెంట్ దేవత ఓ రూపం ఉంటుంది ఓలోకం ఉంటుంది అగ్నికోలోకం వాయువుకోలోకం అలా ఉంటుంది వాళ్ళని పూజలు చేస్తూ ఉన్నాడు దీన్ని అని అంటారు అలా కాకుండా ఈ దేవతలందరూ కూడా ఒకే పరమాత్మ యొక్క అంగములు ఆ వివిధ శక్తుల యొక్క రూపములు లేకపోతే వివిధ రూపములో ఉన్న శక్తులు ఆ మహాశక్తి ఆ ఈశ్వరుని అధీనంలో ఉంటుంది ఆ ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుని ఆరాధించడం ఇంకా ఏకేశ్వర ఉపాసన కాబట్టి మీరు ఈ దేవతలని వేర్వేరు పూజలు చేయదగినటువంటి ఆల్టర్స్ కింద మీరు మార్చి చూడవద్దు ఈ దేవతలందరూ కూడా ఒకే పరమాత్మ యొక్క అంగముదు మీరు ఆ రకంగా చూసుకోండి చెవి అంగము చెవి సర్వము కాదు ఒక వ్యక్తికి చెవి ఎవ్రిథింగ్ చెవి కాదు జస్ట్ వన్ అంగ ఆ అంగానికి దేవత ఎవరు దిగ్దేవత ఈ దిగ్దేవత ఆ పరమాత్మకు అంగము ఈ జీవుడికి చెవి అంగమైనట్టుగా దిగ్దేవత పరమాత్మకు అంగము అగ్నిదేవత జీవుడికి నోరు అంగము అగ్నిదేవత ఆ పరమాత్మకు అంగము అలా చూసుకోండి తప్ప ఈ దేవతల ద్వారా ఏకేశ్వరుణ్ణి చేరుకుని ఆలోచన చేయండి తప్ప మళ్ళీ ఈ దేవతకు పూజ వేరు ఆ దేవతకు పూజ వేరు ఇప్పుడు శ్రీశైలం వెళ్ళారనుకోండి బయట రాహుకి కేతు పూజేస్తాడు లోపల శివుడికి అభిషేకం చేయడు బయట రాహుకి కేతువుకి పూజేస్తాడు పోలే ఒకవేళ బయటకు రాహుకి కేతువుకి పూజేసి లోపలికెళ్ళి శివుడికి అభిషేకం చేస్తాడు అప్పుడు శివుడు ఏమనుకుంటాడంటే అరే రాహుకు కేతువు అంటే నేనే కదా వీడి ఇలా చేస్తున్నాడు ఏమిటని ఆయన ఆశ్చర్యపోతుంది అర్థమైందండి ఆలోచించండి కాబట్టి దిగ్దేవతాధిష్ఠితేన అనే మాట చాలా ఇంపార్టెంట్ అక్కడ దిగ్దేవత పరమాత్మ కాదు అనేక పరమాత్మలు ఉంటారు వాటిల్లో దిగ్దేవత పరమాత్మ నాట్ లైక్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ పరమాత్మ అండ్ దిగ్దేవత ఈజ్ బట్ ఏ లింబు ఆఫ్ దట్ పరమాత్మ ఈ లింబు ఏ లింబది చివలే లింబుకి అధిష్టాన దేవత కాబట్టి అధిష్టాన దేవతలు వీళ్ళందరూ కూడా పృథివీకి అధిష్టాన దేవత పృథివీ ఆ అధిష్టాన దేవత పరమాత్మ యొక్క అంగము వాయువుకు అధిష్టాన దేవత వాయువు ఆ దేవత పరమాత్మ యొక్క అంగము అదే మీరు పరమాత్మను పూజించాలా వాయువును పూజించాలా పరమాత్మను పూజించాలి మీరు వాయువు ద్వారా పూజించినా కూడా పరమాత్మని పూజించాలి అలాగే ఏకేశ్వర ఉపాసన లోకంలో పూజ ఎలా ఉంటున్నాయి ఏకేశ్వరూ పా ఒకే ఈశ్వరుని యొక్క వివిధ అంగములను పూజిస్తున్నాము అన్నట్టుగా ఉంటుందా ఉండదు ఈశ్వరులు వేరు వేరు ఈశ్వరులు ఈయనో ఈశ్వరులు ఈనో ఈశ్వరులు ఈయనో ఈశ్వరులు అందరూ ఇండిపెండెంట్ ఈశ్వరులే అందరినీ అలా పూజిస్తున్నాము అని ఉంటుంది దీన్ని అని అంటారు హెచ్ఈఐఎన్ ఓ థీజం హీనోథీజం హీనోథిజం అని నాకు గుర్తు హీనోథిజం సో ఆ రకంగా వేరువేరు దేవతలను పూజిస్తారు ప్యాటిజం అంటే మల్టిపుల్ మీ టైం వేస్ట్ చేస్తున్నాను మీరు అనుకోపోతే అదే ఆ డిక్షనరీ అందుకో ఒకసారి ఆ గదిలో ఈ గదిలో ఎక్కడకుండా అడుగునుంది పెద్ద దొడ్డు అక్కడ గారు అక్కడ కాదు అక్కడ కాదు అటు అటు ఆ టీవీ కింద టచింగ్ యువర్ లిటిల్ ఫింగర్ అంటారు బుద్ధి స్వామి యూ టచ్ మై లిటిల్ ఫింగర్ యు ఆర్ టచింగ్ ఎంటైర్ మీ సరే ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి లెటర్స్ ఇలాంటివి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది లేకపోతే మళ్ళీ తర్వాత మీకు తెలుసుకున్నాను అనే దృష్టిలో నేను కూడా కరెక్ట్ గా చెప్పానా లేదా నాకు డౌట్ వస్తుంది వీడు ఇవ్వకపోవచ్చు వీడు ఇవ్వలేదు హీనోథిజం హెచ్ఈఐవచ్చు ఇన్ దా డిక్షనరీ హీనోథియిజం ది వర్షిప్ ఆఫ్ ఎ పర్టికులర్ గా వితౌట్ డిస్బిలీవింగ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ అదర్స్ పర్టికులర్ గాడ్ అదర్ గార్డ్స్ ఆల్సో విల్ ది దర్ దట్ ఈస్ ది హీనోథిజం రాహుని పూజిస్తున్నావు అంటే కేతు వేరే ఉంటాడు గురువుడు ఉంటాడు మరో గ్రహాలు అన్నీ ఉంటాయి దేవుడు కూడా ఉంటాడు దట్ ఈస్ కాల్డ్ హీనోథిజం ప్యాన్ థీజం థి ఆయన అడిగారు కాబట్టి ప్యాన్ అంటే మల్టిపుల్ know spelling హీనోథియిజం స్పెల్లింగ్ తప్పు చెప్పాను ఓ అవి పెట్టాను ఎక్స్ట్రా అవి అక్కర్లేదు హెచ్ఈన్ఓ ప్యాన్థిజం ది డాక్టర్ దాడ్ ఈజ్ ది ట్రాన్స్జెండెంట్ రియాలిటీ ఆఫ్ ఉచ్ ది మెటీరియల్ అండ్ హ్యూమానిటీ ఓన్లీ మేనిఫెస్టేషన్స్ ఎనీ రిలీజియస్ బిలీఫ్ ఫర్ డాక్టర్ దట్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ ద యూనివర్స్ దిస్ ఈజ్ ప్యాన్థిజం నేను చెప్పింది కరెక్ట్ కాదు నేను తప్పు చెప్పాను This is pantheism. This is pantheism. This is pantheism. And the Vedanta Mahāṭhā avarakhanda. Interesting. Kuchyaṣṭhāna, Ophi Bhattana, Okha Bhisharu, Pantheism, the belief that God is identifiable with the forces of nature and with natural substances. Ye arthaṭhāna kuna hundeya. ఆది ఫ్యాజం ఇంకో అర్థం ఇస్తున్నాడు వర్షిప్ దాట్ ఎడ్మిట్స్ ఆర్ పవరేజ్ ఆల్ గాడ్స్ చెప్పింది కరెక్ట్ అది మోనిజం లాగా వచ్చింది కానీ అది కూడా మోనిజం కాదు వేరియస్ పవర్స్ వేరియస్ లిమ్స్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ మల్టిపుల్ గాడ్స్ అన్నట్టుగా చెప్తున్నాడు రెండు అర్థాలు ఉంటాయి ఆ రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఆ ఇది విశిష్టాద్వైతం లా ఉన్నాయి కాబట్టి ఆ దిగ్దేవతాధిష్ఠి నేను ఇదంతా ఏం చదువుతానంటే ఒకే ఈశ్వరుడు ఒకే పరమాత్మ దిగ్దేవత దిగ్ దిగ్దేవతని దిగ్దేవత పృథివీ దేవత వాయుదేవత ఈ దేవతలని వాళ్ళ వాళ్ళ అధీనంలో వాళ్ళ వాళ్ళ అధికారములు కలిగిన సపరేట్ ఈశ్వరులుగా మనం లెక్కలేకూడదు మండలాధిపతులు ఉంటారు వీళ్ళందరికీ చక్రవర్త కూడా ఉంటాడు కానీ ఈ మండలాధిపతులందరూ కూడా ఇండిపెండెంట్ గా తమ తమ రాజ్యాల్ని పరిపాలిస్తూ ఉంటారు దీన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు నరేంద్ర మోడీ గారు అధిపతియే కేసీఆర్ అధిపతియే బహుతార్ ఈక్వల్లీ వర్షపుడు అంటే బిగ్గర్ లెవెల్ అయిన వర్షిప్పుడు స్మాలర్ లెవెల్ అయిన వర్షిప్ ఈజ్ డిఫరెంట్ హీఈస్ డిఫరెంట్ దట్ ఈస్ కాల్ ఫెడరల్ స్ట్రక్చర్ ఈ దేవతలకు ఒక ఫెడరల్ స్ట్రక్చర్ పెట్టుకున్నారు మన వాళ్ళు విష్ణు ఒకరు ఉంటాడు ఇక్కడ ఇంద్రులు ఉంటాడు అగ్ని ఉంటాడు వాళ్ళు ఉంటాడు వీడికి పూజేస్తాం వాడికి పూచేస్తాం అతనికి ఆమెకి పూజేస్తాం ఈ కోరికలను వీళ్ళు తీరుస్తారు ఆ కోరికల్లో వాళ్ళు తీరుస్తారు వీళ్ళందరినీ మీద విష్ణు ఒకరు పూర్చు ఉంటాడు గాను ఇట్స్ నాట్ లైక్ దాట్ దట్ థింకింగ్ ఈస్ కన్సిడర్డ్ దట్ ఈ దట్ ఈ రిఫ్యూటెడ్ దాన్ని కొట్టిపారేసారు ముఖ్యంగా ఆర్య సమాజ సంస్థాపకుల యొక్క మెయిన్ థీసిస్ ఏమిటంటే దిస్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ దేవతారాధన ఆ పరమేశ్వరుని ఒక్కడిని తోటి సంబంధం పెట్టి కాని పెట్టక కానీ ఇండిపెండెంట్ గా మల్టిపుల్ దేవతారాధనని తిరస్కరించారు ఆది సమాజం వాళ్ళు కాదు ఇంకా బ్రహ్మ సమాజ వాళ్ళు వీళ్ళందరూ కూడా తిరస్కరించారు కాబట్టి ఈ మల్టిపుల్ దేవతలను ఆరాధించి వాళ్ళు ఒక పాయింట్ని మనస్సులో పెట్టుకుని ఆరాధించాలి అదేంటంటే మీరు ఏ దేవతను ఆరాధించినా ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారు ఇట్ ఈజ్ లైక్ క్యాచింగ్ మై లిటిల్ ఫింగర్ నా లిటిల్ ఫింగర్ని పట్టుకున్నా నన్ను పట్టుకున్నట్టే లెక్క ఆ రకంగా మీరు వాయువుని ఆరాధించినా ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు శని ఆరాధించినా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి అది దిగ్దేవత అధిష్ఠితేనంటే అది అభిప్రాయం ఆ దిగ్దేవత పరమాత్మ యొక్క ఒక స్మాల్ లింబ్ మాత్రమే ఆ దిగ్దేవత చేత అధిష్ఠంపబడినటువంటి శ్రోత్రేంద్రియముతో ఆ శ్రోత్రేంద్రియము చేతనే మానవుడు వినగలుగుతున్నాడు మానవుడు వినుతున్నాడంటే దిగ్దేవతాధిష్ఠానము కలదు అనగా దిగ్దేవత ద్వారా ఆ పరమాత్మ ఆ ఇంద్రియాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని అర్థం మంచిది కొంత డైగ్రెషన్ ఉంటూ ఉంటున్నప్పుడప్పుడు ఏమ శ్రోత్రమిదం శృతం ఇప్పుడు ఇక్కడ నేను చాలా ఛాదస్ ప్రింట్ చేశాను కొన్ని చోట్ల మిస్టేక్స్ వస్తూ ఉంటాయి శ్రోత్రం పక్కన సున్నలేదు ఇదం పక్కన సున్ను ఉన్నది శ్రుతం పక్కన సున్ను ఉన్నది సో ద రీజన్ ఫర్ దాట్ అలాగే ఓకే ఈ మధ్య కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే విచ్ ఈస్ ఆల్ రైట్ ఇప్పుడు శ్రుతం అని సున్న పెట్టాడా మకార పళ్ళు పెట్టాడా అనే మాట అలాంటి పెట్టి శుతమ్మని వాడు కరెక్ట్గా వేస్తే సంతోషమే అలా కాకుండా సాబెట్టి దానికి రూపెట్టి దాన్ని ఏదో పాటు ఆ మాత్రం వేస్తే కూడా సంతోషమే అదో పెద్ద తప్పు కింద మనం పట్టించుకోకర్లేదు ఎందుకంటే ఎవళ్ళు పాటించట్లేదు ఆ రూలు ఎవళ్ళు పాటించట్లేదు ఏమ్రోత్రమిదం శ్రుతంధం చైతన్యాత్మజ్యోతిషా విషయీకృతం ప్రసిద్ధం ఓకే ఏ ప్రసిద్ధమైన ఈ వినికిడి గలదు ఇదం శ్రుతం శ్రోత్రం అంటే ఇదం శ్రుతంసిద్ధం చెవి అంటే అర్థం ఏంటి ఇదం శ్రుతం ఈ వినికిడి ఎటువంటి వినికిడి ఎత్ ప్రసిద్ధం ఏదైతే అందరికీ తెలిసి ప్రసిద్ధమైన వినికిడి ఆ వినికిడియే ఓకే ఆ వినికిడి ఆ చైతన్యమనే ఆత్మ యొక్క వెలుగు చేతనే ఏనా అంటే చైతన్యాత్మ జ్యోతిష చైతన్యము అనే స్వరూపము యొక్క వెలుగుచే శ్రుతం అంటే అది అది మళ్ళీ చెప్తూ చూడండి ఏన చైతన్యాత్మజ్యోతిషే చైతన్యము అనే స్వరూపము యొక్క వెలుగుచే శ్రోత్రం ఇదం అంటే ఈశ్రోత్రము ఈశ్రోత్రము అంటే యత్ ప్రసిద్ధం ఇదం శ్రోత్రం ఏ ఈ అంటే ప్రసిద్ధమైన సర్వనామకి ప్రసిద్ధమైన అర్థం ఏ ఈ వినికిడి శ్రోత్రము శ్రుతం వినబడినదు శ్రుతం అంటే విషయీకృతం అని అర్థం సరపడిందండి ఇప్పుడు దాని అన్వయం ఎలాగంటే మరి శంకర వాక్యాలు అలాగే ఉంటాయి అన్వయం చేయడానికి ఉంటుంది ఏన చైతన్యాత్మ జ్యోతిష ఏ నైతన్యాత్మ జ్యోతిష మంత్రంలో ఉన్న వలసే ోత్రం ఇదం అంటే ప్రసిద్ధం ఇంకా మంత్రంలో ఏం మిగిలింది శుభతం అంటే శుభతం అశుతం అంటే విషయీకృతం బుద్ధి మంత్రం అయిన చాలా బాగా కొట్టుకుంటాం శుభతం అంటే విషయీకృతం అది వాక్యం ఓకే విషయముగా చేయబడుచున్నదోవేత్యా తదేవాది మొదలైన ఆ మంత్రభాగము ఇదివరకు ఇట్లాగే మీరు అర్థం చేసుకోండి ఇదివరకు ఇట్లాగే అంటే ఇదివరకు ఏం చెప్పారు ఒక్కసారి నేనే గుర్తు ఒక్కసారి తదేవ మనస ఆత్మానం ప్రత్యక్షేతయితారం బ్రహ్మవిద్ధి నేదం ఇది పూర్వవత్ ఆ పూర్వంలో ఏం చెప్పారంటే నైదం ఇది ఉపాస్య ప్రతిషేధాచ అబ్బో అహ వాక్య భాష ఆ ఉపాధి వేద విశిష్టం ఆత్మేశ్వరాది ఉపాసతే ధ్యాయం అనాత్మ ఈశ్వరుణ్ణి వీళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అది బ్రహ్మ కాదు నిజానికి ఓణమ శివాయ అన్నది అన్నప్పుడు అది బ్రహ్మ కాదు అది బ్రహ్మకి దారి తీసే మార్గం అంతే అదే బ్రహ్మ కాదు ఇప్పుడు తిరుపతి మెట్లకి పూజ చేస్తారు అలా మెట్లకి పూజ చేస్తే మెట్లే వెంకటేశ్వర స్వామి అని కాదు ఆ వెంకటేశ్వర స్వామికి దారి తీస్తోంది కనుక మెట్లకి పూజ చేస్తారు మెట్లకి దాండం పెడతారు పూజ చేస్తారు అలాగే ఓన్నమ శివాయ అన్నది అలాంటిది ఎందుకంటే మీరు శివుణ్ణి ఇదమ్మని చేసి పెట్టారు కదా చతుర్థ విభూర్తి చేసిన మహా పెట్టాడంటే శివుడు ఇదమ్మైపోతాడు ఇది ఎందుకంటే మెట్లకి పూజ చేసినట్టుగా ఓన్నమ శివాయ జపం చేస్తే అప్పుడేమవుతుంది శివోహంలోకి వస్తాడు అది శివోహం అని ఎప్పుడైతే అన్నాడో అది అది అసలైన శివుడు అసలు శిశలు శివుడు శివోహంలో శివుడు ఓన శివాయలో శివుడు మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు మూడవ కృష్ణుడు అని పూర్వం నాటకాల్లో వేసేవారు ఆ రకంగా ఇనీషియల్ కృష్ణుడు ఇనీషియల్ శివుడు సబ్సిడియరీ శివుడు అసలైన శివుడు ఎక్కడొస్తాడు మీకు శివోహం ఓవరకాలం నాటకాల్లో సత్యభామ పరిణయం ఏదో నాటకం ఉంటుంది సత్యభామం ఉండాలి నాటకం రామ నే సత్యభామనే అంటే పాటాదీన సో దానికి మొదటి కృష్ణుడు చిన్న పిల్లాడు కృష్ణుడు వస్తాడు అప్పుడు ఒక పిల్లాడిని పంపిస్తారు స్టేజ్ పేరుకి ఇప్పుడు రెండవ కృష్ణుడు ఆ పత్రికల్లో కూడా మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు ఎవరో యాక్ట్ చేస్తారు రెండవ కృష్ణుడు అంటే పదేళ్ళ కుస్తాడు ఇప్పుడు అసలు కృష్ణుడు వస్తాడు వాడు మెయిన్ కృష్ణుడు మితాయి మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు ఇంపార్టెంట్ కాదు వాడు వచ్చి బావా ఎప్పుడు వచ్చి అని పద్య రాత్రి రెండోతుంది వాడు వచ్చేప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక పుటీటాగా అక్కడ కోలబడితే వాడు పద్యాలు పడుతుంటాడు అసలు కృష్ణుడు వాడు ఇంతకు ముందున్న కృష్ణుడు అసలు కృష్ణుడు కాదు కాబట్టి ఓన్నమ శివాయ అన్నది అసలు మొదటి కృష్ణుడు శివోహం ఫైనల్ కృష్ణుడు అది సంగతి ఎందుకంటే అనాత్మేశ్వరాది ఎతుపాసతి ఈ పాయింట్ కనుక మీరు పట్టుకోకపోతే మీ వేదాంతం వేస్ట్ మీరు చక్కగా ఉపాసన మీరు చేసుకోండి కర్మలు చేసుకోండి ఉపాసన చేసుకోండి దట్ విల్ సూట్ యు క్వైట్ వెల్ ఎందుకంటే బాగుంటుంది దాంట్లో కొంతకాలం ఇప్పుడు మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అక్కడ వెళ్లకుండా ఇక్కడికి రాలేదు దట్ విల్ సూట్ యూ ఇది కొంతమందికి వర్కౌట్ కారణం అంచేది వాళ్ళు అక్కడే ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు వేదాంత విద్యార్థుల్లో మాటే నేను చెప్పిన అంచేది అక్కడే చక్కర్లు కొడుతూ ఉంటారు బ్రహ్మాభంలో నిమిత్త బాధానం కారణం అంటారు ఎదురుతూ ఉంటాడు పొగలు రాత్రి అదే మాట అంటే ఇంతకీ ఆత్మవునా కాదా బ్రహ్మ విజ్ఞాస అంటే అక్కడ రత్న ప్రభాగారు రాస్తాడు బ్రహ్మజీ బ్రహ్మ విచారం బ్రహ్మ విచారణ ఏ బ్రహ్మ జగత్కారణం కాదు జగత్ ప్రత్యేక భిన్నం బ్రహ్మ అది విచ అది బ్రహ్మ విచారం అంటే భిన్నం బ్రహ్మ ప్రత్యేక భిన్న బ్రహ్మ విచార కర్తవ్య అనర్థం అంటే ఆత్మస్వరూపము కంటే భిన్నము కాని బ్రహ్మను విచారం చేయమని అది వేదాంతం చాలామంది ఏమనుకుంటారంటే జన్మాద్యశ్వేతాన్ని కొట్టుకుని ఈ జగత్తులందరికీ కూడా పరమాత్మయ్యే కారణము నిమిత్త కారణమా ఉపాదాన కారణమా అని అక్కడ కావలసినంత వేరంగం చేస్తారు వేరంగం అనే మాట విన్నాడు కదా అంటే ఇక్కడ ఈ బోనాల పండుగలో రంగం అంటారు దానికే వేరంగం అని పేరు కాల్సంత హడావిడ గంత సేపు హడావిడి చేయడం అసలు పాయింట్కి ఇంకా రానేలేదు అసలు పాయింట్ ఏమిటంటే ప్రత్యేక భిన్న బ్రహ్మ విచారం కాదండి జగత్కారణం బ్రహ్మ నో జగత్కారణం బ్రహ్మ ఇదొక మొదటి కృష్ణుడు అది ప్రత్యేక భిన్నం బ్రహ్మ మూడవ కృష్ణుడు అది సంగతి నేదం ఎదిదం ఉపాసతే అంటే అర్థం అది ఎప్పటికప్పుడు ఆ నేదం చేద్దిద్దాం ఉపాసతే అలా వదిలిపెట్టేసి మీకు ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యముడు తెలుసునండి ఉప అంటే మీకు దాకా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ప్రతీది ఛాదస్తంగా రిపిటేషన్ ఉంటుంది ఉపనిషత్తులో ఎక్సెట్రా అనో లేకపోతే ఇలా ఒక గేత చేసి డూ డి అనో ఉండదు అలా ఛాదస్తంగా రిపీట్ అవుతూనే ఉంటుంది ఎలాగా ఏకో మానుష ఆనంద మానుష ఆనంద హో మనుష్యం సర్వాణా ఆనంద శ్రోత్రియస్ కామహతస్య ఇంకా అలా రిపీట్ అవుతుంది పదిసార్లు రిపీట్ అవుతుంది ఎందుకంటే వీటన్నిటికీ కలిపి ఏతేషాం సర్వేషాం శ్రోత్రియస్య అకామహతస్యా అనేస్తే పోతుందిగా వీటన్నిటికీ ఈ ఆనందములన్నీ అకామహతుడైన శ్రోత్రుడికి ఉంటాయి ఒక్క సెంటెన్స్ లో పోవలసిన దాన్ని పదిసార్లు చెప్తారు దానికి ఒక హేతు ఉన్నది ఆ హేతు ఏమిటంటే విద్యార్థులకి కంగారు ఎక్కువ ఉంటుంది ఆ కంగారు ఇక్కడ పనికిరాదు ఇక్కడ ఏం చేయాలంటే అట్ ఎవ్రీ స్టేజ్ మీరు నిలబడాలి స్టే వేయాలి అండ్ అప్లై యువర్ సెల్ఫ్ టు దాట్ అండ్ డైజెస్ట్ దాట్ స్టే విత్ ఇట్ ఫర్ ఎ వాయిల్ అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంతేగాని ఇప్పుడు భోజనంలో కూర పప్పు పులుసు పెరుగు నెయ్యి అన్ని కలిపేసి ముద్ద చేసి మింగేసినట్టుగా చేయడానికి వీల్లేదు దేనికి దానికి సపరేట్గా కాషస్గా స్లోగా స్టడీగా భోజనం చేయాలి అంతా కలిపి పెరుగు విశిష్టలు వేసాయి తర్వాత పప్పు వచ్చిన ఆ పప్పు కూడా పడాయి అలాగే చేయకూడదు యూ హు హే విత్ దాట్ కాబట్టి నేడం ఏదిదం ఉపాసత యూ హెవ్ టు స్టే విత్ ఆ ఇది ఎంతకుముందు వచ్చేసింది అండి పదం లేదని భాష్యకారులు అలా అంటారు అది వారే ఎందుకంటే అల్పగ్రంథం ఊరికే పేజీలు నింపడం తాత్పర్యం కాదు కనుక ఆయన ఇత్యాది పూర్వతోనే అంటారు మనం మటుకు యు హు గో బై ద క్యూ గివన్ బై ద శృతి నేదం ఎదిదం ఉపాసతే యు హు స్టే విత్ ఇట్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా యు హుక్ అట్ ఇట్ ఫ్రెష్గా దాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది పూరికా ఏదో సామెత అంతా హడావిడి విద్యార్థులను హడావిడ అవగొట్టే తర్వాత ఏం చేస్తారు కేనోపనిషత్తు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఇంకో ఉపనిషత్తు కోసం అన్వేషణ మొదలు పెడతారు నాట్ ఓకే ్రహ్మత్వం విది ఇప్పుడు ప్రాణం దగ్గరికి వచ్చాం చూడండి ఇంద్రియాల్లో వాయుంద్రియం వెరీ స్పెషల్ కర్మేంద్రియాల్లో లెక్క పెడతాం కానీ జ్ఞానం కూడా ఉంటుంది అక్కడే మాట్లాడుతున్నారంటే జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడతారు వాగేంద్రియం చూసినట్లయితే అది కౌంటులో కర్మేంద్రియాల్లో వేసినా దాంట్లో జ్ఞానేంద్రియ లక్షణం కూడా నిండా ఉంటుంది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫిఫ్టీ జ్ఞానేంద్రియం ఫిఫ్టీ కర్మేంద్రియం లాగా ఉంటుంది తర్వాత అక్కడే రసనేంద్రియం కూడా ఉంటుంది అక్కడే అక్కడే స్పర్శ కూడా ఉంటుంది ఎన్ని సమావేశమయ్యాయో చూడండి ఒక్క చోట ఇంకా ముక్కు దగ్గరికి రండి ముక్కు ఘ్రాణేంద్రియం కానీ అక్కడే శ్వాస కూడా ఉంటుంది శ్వాసలేంటే ఘాణేంద్రియం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ప్రాణశబ్దంతో శ్వాసతో కూడిన ఘ్రాణేంద్రియాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ అది సంగతి ఓకే యత్ ప్రాణేన ప్రాణితి శ్వాసతో కూడిన ఘ్రాణేంద్రియంతో నీవు ఆ పరమాత్మను వ్యాపించలేవు అంటే ఘానే శ్వాసతోటి జ్ఞానేంద్రియంతో ఆ పరమాత్మని పట్టుకోలేవు అని అర్థం ఘానేంద్రియం ఏం చేస్తుంది గంధాన్ని పట్టేస్తుంది శ్వాస ఏం చేస్తుంది వాయువుని పట్టి లోపలికి తీసుకుని లోపల ఉన్నటువంటి వాయువుని మళ్ళీ పైకి తోస్తూ ఇది శ్వాస చేసే పని ఈ పనులు వ్యాపారములది ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ లో ఆబ్జెక్ట్ గా మీరు పరమాత్మని చేయగలుగుతారా నో అలా ఆబ్జెక్టిఫై చేయటానికి ప్రాణితి అంటే అర్థం అది అంతకంటే ఇంకేం చెప్తాం ప్రాణితి అంటే ప్రాణితి అంటే లట్ ప్రథమ పురుష యొక్క స్వపితి లాగా స్వపితి స్వపత స్వపంతి అని ఉంటుంది అలాగే ప్రాణితి ప్రాణతహ ప్రాణంతి ప్రాతీసిస్తే నా పోయి నా వస్తుంది అనితి అనతహ అనంతి అని ఉంటుంది అది అయి చాలా స్పెషల్ ఇలాంటి ప్రథమ పురుష ఏకవచనంలో వస్తుంది ఈ సీన్ స్వప్నే అది వేరు స్వప అనే ధాతువులో వస్తుంది నాకు గుర్తు సూత్రం దీను అలాంటిది ప్రాణితి సో ఏది కాబట్టి ప్రాణితి అంటే అది చేష్టించుట లేదో అని రాశాను నేను అది కరెక్ట్ చేష్టించుట లేదు మరి దానికి ఏదో అనువాదం పెట్టాలి కదా ప్రాణము అంటే చేష్ట చేష్ట చేయుట లేదు చేష్ట చేయుట లేదు అంటే అక్కడ ప్రాణితీ ఒక మాట ఉన్నది చేష్ట చేయుట అనేది రెండు మాటలు వచ్చాయి దానితోటి మీరేమనుకుంటారు ప్రాణితీ అనువాదం చేయుట అనుకుంటారు చేష్ట అని అలాంటి ప్రమాదాలు ఉన్నాయని చేష్టించుట నవ్ యూ కె మేక్ ఎ మిస్టేక్ చేష్టించుచున్నది అని అని ఈ చేష్టించుట అనే పదం అది మామూలుగా మీకు అక్కడ అంతటా వినపడకపోవచ్చు నాకేమనిపిస్తుందంటే నేను నా సౌకర్యం కోసం ఖాయం చేసుకున్న పదం అని నాకు అనిపించింది ఇంకెవరైనా ఖాయం చేసేదేమో నేను పరిశీలించలేదు నేను ఖాయం చేసుకున్న ఆ పదం చేష్టించుట అని అది ఒక కవి నే ఏం చేస్తున్నావు నువ్వు నేను స్నానిస్తున్నాను అని అన్నాడు అంటే ఎవడో ఉన్నాడు ఈ స్నానించడం ఏమిటరా స్నానము చేస్తున్నాను అని అనాలి కదా అని ఎవడో అబ్జర్వ్ చేశాడు నేను అలా ప్రయోగించాను అని చెప్పాడు అక్కడ నేను ఎదుగుతున్నా ఇది అలాంటి కవులు ఉన్నారు లోకల్లో వాటి నేను కూడా అలాగే విద్య మంచిది నేనైతే ప్రాణముతో చేష్టించటం లేదో లేదా ప్రాణప్రణీయతే ప్రాణము అంటే ప్రాణము ఈ ప్రాణం అంటే కదలిక ప్రణీయత అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోబడుతోంది బలంగా ప్రా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడుతోంది బలంగా అంటే ప్రవర్తిల్లుట దేని చేత ప్రాణము ప్రవర్తిల్ల ప్రాణంలో రెండు ఉన్నాయి జ్ఞానేంద్రియము ఉన్నది ఉన్నది క్రియాశక్తి కూడా ఉన్నది అన్నీ కలిసి ఉంటాయి తదేవో బ్రహ్మత్వం విద్ధి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హృదయంలో కూర్చొని ఈ శ్వాసను ఎవడు నడిపిస్తున్నాడో ఘ్రాణేంద్రియమునకు సుగంధాన్ని దుర్గంధాన్ని ప్రకాశింపజేసే ఆ జ్ఞానశక్తి ఏ పరమాత్మ నుండి వచ్చినదో అది పరమాత్మ అని తెలుసుకో ప్రాణశబ్దానికి రెండర్థే మంచిది యత్ప్రాణేనా ఘ్రాణేనా అది ముందర్థం అదే అర్థం చెప్తున్నారా ఎందుకని జ్ఞానం అని ఎందుకు చెప్పారో తెలిసిన ఆ వరుసలో ఆ ప్రవాహంలో ఇంద్రియాలన్నీ వచ్చాయి స్తోత్రం వచ్చింది చక్షు వచ్చింది ఇప్పుడు ప్రాణశబ్దానికి ధ్యానం అని అర్థం తీసుకోవాలి ఎందుకంటే ప్రాణశబ్దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నప్పటికీ ఇంద్రియముల ప్రవాహంలో వచ్చిన ప్రాణశబ్దం కనుక ఘానేంద్రియమని అర్థం తీసుకోవాలి మరి జ్ఞానేంద్రియం తీసుకుంటే ఈ ప్రాణము క్రియాశక్తి శ్వాస అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి దాంట్లో హీఈస్ హ్యాడింగ్ దట్ పార్థివేనా ఇది పృథివీ కార్యం ఇందాక మనం అనుకున్నాం సూక్ష్మ ఆకాశం నుంచి శ్రోత్రేంద్రియం పుట్టినట్టుగానే సూక్ష్మ పృథివీ నుండి ముక్కొనే ఇంద్రియం పుట్టింది కాబట్టి పార్థివేనా అంటే పృథివీ కార్యము అర్థం పృథివీ అంటే స్థూల పృథివీ కాదు సూక్ష్మ పృథివీ అదే పుటాంతర అవస్థితేన కాదు పుటాంతర్ అవస్థితేన ఓకే నాసికాపుటయో అది పుటములు రెండవి నాసికాపుటయో అంత అవస్థితేన నాసికా పుటములు పుటములంటే ఇలా గుండ్రంగా మూసిపెట్టిందాన్ని పుటము అంట సో ఇది ఒక పుటము ఇలా మూసిపెట్టి ఉంటుంది ఇది ఒక పుటము ఈ రెండు పుటముల లోపల ఉంటుంది ఇంద్రియం ఇవే ఇంద్రియము కాదు ఆ లోపల ఉండే ఇంద్రియము దాని చేత ఇంకా అది ఎటువంటి ఇంద్రియమో తెలిసిన అంతఃకరణ ప్రాణవృత్తి ప్రాణవ్యాపారము దాన్ని చూడవాలి ప్రాణవ్యాపారం అంటే శ్వాస గాలి పేల్చకుండా విజులు మీరు అలా బిగించి కూర్చుంటే మీకు సుగంధం దుర్గంధం తెలియదు ప్రాణవ్యాపారము తోడవ్వాలి అయితే అంతఃకరణం తోడవ్వాలి మనస్సు తోడవ్వాలి మనస్సు ఎక్కడో ఉందనుకోండి దుర్గంధం సుగంధం తెలియదు కాబట్టి మనస్సు తోడవ్వాలి మనస్సు తోడవ్వాలి అంటే అక్కడితో మళ్ళీ పరమాత్మ చైతన్యం తోడవ్వాలి అది తర్వాత చెప్పబోయే అనమాట కాబట్టి ఇటువంటి ప్రాణవృత్తి అంటే శ్వాసక్రియ ప్రా అంతఃస్కరణము అంటే మనస్సు వీటితో తోడుగా ఉన్నటువంటి ఆ ఘానేంద్రియము చేత లోహా అనేది మీరు తెచ్చిపెట్టుకోవాలి మానవుడు ఏ పరమాత్మనైతే ప్రాణితి నా ఆ చేష్టించుటలేదు అంటే గంధవతి న విషయీక ముక్కు ఏం చేస్తుందంటే గంధాన్ని విషయం చేసేస్తుంది గంధాన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటుంది ఇది ఫలానా గంధము అని తెలుసుకుంటూ ఉంటుంది ఆ విధంగా మీరు ముక్కుతోటి ఫలానా విష్ణువు లేకపోతే ఫలానా శివుడు అని తెలుసుకోవడం సంభవము కాదు ఎవడో ముస్లిండు ఎవన్నాడంటే యోగి నుంచి భూ వస్తుంది అన్నాడు యోగి నుంచి దుర్గంధం వస్తుంది అన్నాడు అంటే ఆ యోగి ముల్లా నుంచి దుర్గంధం వస్తుందని ఆయన ఉన్నాడు ఒకరు ఒకరుడు అలా అనుకున్నాడు అలాగే దేవుడి నుంచి గంధం వస్తోందని ఎవడో పోరానికి కాబట్టి ఏం వెనక్కాలవుతుంది ఈ గంధములకు సుగంధములకు దుర్గంధములకు వెనుక పరమాత్మ ఉండును ఫినిష్ చేస్తుందా గివ్ మీ వన్ మోర్త్ మినిట్ ఏన చైతన్యాత్మజ్యోతిష్యోతి అవభాస్త్వేన స్వ విషయం ప్రతి ప్రాణప్రణీయతే వీటిని జాగ్రత్తగా చూడాలి వాక్యాలు సింపుల్ గా అనిపిస్తాయి సింపుల్ కాదు ఇప్పుడు ఈ ప్రాణము అంటే ఘానేంద్రియమున్నది ఘాణేంద్రియము అవభాసకమా అవభాస్యమా అన్నట్లయితే గంధము విషయంలో అవభాసకము కానీ తాను స్వయంగా అవభాస్యమవుతూ ఉంటుంది తాను స్వయంగా అవభాస్యమవుతూ ఉంటుంది మనస్సు చేత మనస్సు ద్వారా ఆత్మ చైతన్యము చేత అవభాస్యమవుతూ ఉంటుంది ప్రకాశ్యమవుతూ ఉంటుంది సో అవభాస్యత్వేన అటువంటి అది ప్రవర్తన తీసుకుపోబడుచున్నది ఇప్పుడు ఘానేంద్రియము ప్రకాశింపజేయబడి తన విషయము వద్దకు కొనుగోబడుచున్నది దేనిచేత ఆత్మచైతన్యం ఆత్మచైతన్యమే అంతఃకరణాన్ని ప్రవర్తిల్ల చేస్తుంది శ్వాసక్రియను ప్రవర్తిలు చేస్తుంది ఘానేంద్రియాన్ని ప్రకాశింపజేస్తుంది ఈ ఘానేంద్రియాన్ని విషయంతో సంయోగపడిట్లా చేస్తూ ఉంటుంది ప్రణీయతే ప్రణీయతే అంటే కొనిపోబడుట వీటన్నిటికీ అనువాదము కాశస్యగా చేయాల్సి ఉంటున్నాయి చైతన్యఘనముగు ఏ ఆత్మజ్యోతిచే ఘనశబ్దం ఆత్మశబ్దానికి విషయం అది పర్యావరం ఏ ఆత్మజ్యోతిచే ప్రకాశింపజేయబడే స్వభావము గలది అయి అంటే అంటే ఇంద్రియము తన విషయమును గురించి ప్రవర్తేయబున్నదో అంటే ప్రణీయతే ఆత్మీ సమానంపరమహంసపరివ్రాజకాచార్యోవిందూజ్యపాదశిష్య శ్రీశంకరకృతపనిషద్ ప్రథమ ఖండి మ్యసే సువేతి పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశాంతి